అజ్ఞానము భావరూపమున్నది అని చెప్పుటలో తార్కికులను నిరాకరించినట్లు అవుతుంది ఎందుకంటే తార్కికులు జ్ఞానం యొక్క అభావమునకు అజ్ఞానము అని అజ్ఞానమును అభావ రూపముగా చెప్తారు కానీ ఇది అభావ రూపం కాదు అయితే తార్కికులు వ్యాకరణ రీత్యా చెప్తారు నా జ్ఞానం అజ్ఞానం నయతత్పురుష సమాసం చేత జ్ఞానం యొక్క అభావమే అజ్ఞానం గా మనకు తెలియబడుతున్నది దాని భావరూపం ఎలా చెప్తారు అని తార్కికులు అంటే వారికి సమాధానము ఈ విధంగా చెప్పబడుతుంది నయతత్పురుష సమాసము అంటే నకారము ఏదైతే ఉందో అది కేవలము నిషేధార్థకమే కాదు బహువార్థకం కూడా ఉంది నకారానికి అనేక అర్థాలు కూడా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అని అంటే ఆరు అర్థాలు ఉన్నాయి తత్సాదృశ్యమ భావ్చర్థ్ ప్రకీర్తితా ఒక నియమం ఏంటంటే వ్యాకరణ నియమము నకారానికి ఉత్తరమున అంటే నకారమునకు తరువాత ఏ శబ్దం ఉంటుందో ఆ శబ్దంలో మొదటి అక్షరము అచ్ కనుక ఉన్నట్లయితే అచ్చ అంటే అచ్చులు అచ్చులన్ని తొమ్మిది తొమ్మిది అచ్చులు ఉంటాయి ఏవేవి ఐన్ రిల్ ఏంగ్ ఐఅచ్ ఐ ఈ తొమ్మిది అచ్చులు ఈ అచ్చులు గనక పరమున ఉన్నట్లయితే నకారానికి ఆ నకార స్థానంలో అన్ ఆదేశం అవుతుంది ఏ విధంగా నా ప్లస్ ఉచితం అన్నామనుకోండి ఉచితంలో మొదటి అక్షరం ఏది ఊ అచ్చున్నది అక్కడ ఆ ఉకారం అచ్చు ఉన్నందువలన ఇక్కడ నకారానికి అన్ ఆదేశం అవుతుంది నకారము పోయి దాని స్థానంలో అన్ ఆదేశం అవుతుంది అప్పుడు అన్ ప్లస్ ఉచిత అనుచిత అని ఈ విధంగా నయతత్పురుషం ఏర్పడుతుంది అక్కడ కానీ ఎక్కడైతే నకారానికి పరమున నకారం తర్వాత పదములోని మొదటి అక్షరము వ్యంజనం గనక ఉన్నట్లయితే వ్యంజనాలు మనం చెప్పుకుంటాం కదా హయబరట్లం యమంగనం జభై గడ దభ గడ దర్ హల్ ఇవన్నీ హల్లులు ఈ హల్లు గనక పరములో ఉన్నట్లయితే నకారం చోట కేవలం అకారం వస్తుంది నకార స్థానంలో కేవలం అకారం వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడే మన ఎదురుగా ఉంది ప్లస్ జ్ఞానం అజ్ఞానం అయింది నకర స్థానంలో కేవలం ఆ వచ్చింది నా ప్లస్ జ్ఞానం నకర చోట ఆ వచ్చింది జ్ఞానం అజ్ఞానం అయింది ఈ విధంగా నేతత్ పురుష సమాసము ఏదైతే వాళ్ళు జ్ఞానం యొక్క అభావంను చెప్తారో అది ఇక్కడ సంభవించదు ఎందుకనంటే కేవలం నిషేధార్థకం నందే నకారం బోధించదు ఇంకా మిగతా అనేక అర్థాల్లో కూడా బోధిస్తుంది మొత్తం ఆరు అర్థాలు ఉంటాయి నకారానికి అందులో మొదటిది తాదృశ్యం దాని యొక్క సాదృశ్యం తత్సాదృశ్యం గుర్రము గాడిద రెండిటికి సాదృశ్యం ఉన్నది కాలు డెక్కెలు గాడిదకి ఎలా ఉంటాయో గుర్రానికి అలాగే ఉంటాయి చెవులు ముక్కు కన్ను మూతి అన్నీ సేమ్ అట్లే ఉంటాయి లేకపోతే ఆకార విశేషంలో కించే తేడా ఉన్నదంతే అయితే ఇప్పుడు అశ్వ సదృశము గర్ధభం ఇప్పుడు గర్ధపానికి గర్ధవం అంటే ఆ గర్ధపానికి గాడిదా అని చెప్పకుండా గర్ధవము అని చెప్పకుండా అనశ్వ అన్నాడు అనుకోండి ప్లస్ అశ్వహ అనస్వహ అందులో అశ్వ శబ్దంలో ఆకారం ఉన్నందువలన అచ్చున్నందువలన నకార స్థానంలో అన్ను వచ్చింది ఇప్పుడు అనశ్వహ అని శబ్ద ప్రయోగం చేశాం దేనికి గాడిద అనశ్వ అని చెప్తే కూడా గాడిదే అని అర్థమవుతుంది ఎందుకు అశ్వం యొక్క సదృశ్యము ఉంటుంది కాబట్టి అనశ్వ అనే విధంగా సదృశ్య అర్థంలో ఈ నకారము నయర్థము చెప్పబడింది ఇక అభావార్థంలో భూతలాదవు ఘటాధీన అభావ భూతలం నందు ఘటం లేదు ఘటం యొక్క అభావమున్నది ఇప్పుడు ఘటము యొక్క అభావము గలది ఎవరు అధికరణము భూతలము ఆ భూతలానికి లేదా పటము నందు ఘటం ఇప్పుడు పటమునకు ఘటము కాదు అని చెప్పేది ఉన్నది అభావము గలది పటము అని చెప్పేది ఆ పటమునకు అఘటహ అని ఏ విధంగా శబ్దోప్రయోగం చేస్తే తప్పు లేదు కదా పటం అంటే వస్త్రం ఆ వస్త్రం నందు యొక్క అభావం ఉన్నది ఇప్పుడు ఈ ఘటం యొక్క అభావము గలది అనే అర్థాన్ని తెలియజేయటం కోసము పటము అఘటము అన్నాం అప్పుడు అఘటమంటే ఘటము కాదు పటమే అని చెప్పినట్టు కానీ పటము అని చెప్పింది లేదు నిషేధార్థకాన్ని నయ చెతూ అక్కడ పటమును బోధించారు అంటే ఘటము కానిది ఘట అభావం గలది పటము అఘటము అఘటం అని చెప్తే ఇది ఘటము కాదు అని చెప్పినట్లు అంటే అభావార్థంలో నై ప్రయోగం చేయడం జరిగింది ఇక తదన్యత్వం అంటే దానికంటే భిన్నమైన దాన్ని భిన్నమైన వస్తువును చొప్పు కూడా నకారాన్ని నిషేధ వచనాన్ని వాడతారు ఉదాహరణ చూడండి అమనుష్యం ప్రాణిణం ఆనయ ఒక అన్నాడు అనుకోండి వేరే వ్యక్తికి చెప్పినాడు ఏమనంటే అమనుష్యం ప్రాణీనం ఆనయ మనుష్య కంటే భిన్నమైనటువంటి ప్రాణిని తీసుకురా అన్నాడు మనుష్యుని భిన్నమైన ప్రాణి ఏదైనా ఉంటుంది అంటే ఇక్కడ చెప్పే తాత్పర్యం మనుష్యుని భిన్నత్వం చెప్పేది ఉన్నది అప్పుడు అమనుష అనే శబ్ద చేయడం జరిగింది నా మనుష అమనుష ఇక్కడ కూడా నిషేధార్థక నకారము ప్రయోగించి మనుష్య భిన్న ప్రాణిని సంబోధిస్తూ అమనుష్యం ప్రాణిణం ఆనయ అని ఈ విధంగా చెప్పడం జరిగింది ఇది భిన్నార్థకంలో ఇక తదల్పత అల్పార్థంలో ఈ నిషేధ వచనము నకారము చెప్పబడుతుంది ఈ విధంగా స్థూలత్వ నిషేధే అనుధర కన్యా ఇది ఒక అమ్మాయి ఉన్నది కన్య ఉన్నదనుకోండి ఎలా ఉంది చాలా చిక్కిపోయి ఉంది ఉంది ఆమెకు ఇట్లా శబ్దపయోగం చేస్తున్నారు అనుదర కన్యా అంటే అసలు ఈమెకు పొట్టనే లేదు ఎందుకంటే పూర్తిగా పొట్ట వీపు కంటకపోయినట్టు ఉంది అప్పుడు ఆమెకు అనుదర కన్యా అంటే నా ఉదరహ అనుదరహ అనేటువంటి ఈ నిషేధార్థక వాచనము తూలతో నిషేధం నందు నకారం వాడబడుతుంది అట్లే ఇక అప్రాశస్తం ప్రశస్తము కానిదాని ఎందు నిషేధవచనమైనటువంటి ఉన్నకారాన్ని వాడతారు ఉదాహరణకు బ్రాహ్మణుడు కానివాడు బ్రాహ్మణుడు ప్రశస్తుడు బ్రాహ్మణుడు కానివాడు అప్రశస్తుడు ఆ అప్రశస్థుని ఎందు వాడుతూ అబ్రాహ్మణోయం ఇది అంటాడు అంటే బ్రాహ్మణుడి కంటే భిన్నమైనటువంటి అప్రశస్తమైనటువంటి ప్రశస్తము కానటువంటి వ్యక్తి అందు అబ్రాహ్మణుడు అంటే నా బ్రాహ్మణ అబ్రాహ్మణ అని నకారం నిషేధార్థకము జోడించి ఆ శబ్దాన్ని ప్రయోగం చేయడం జరిగింది అంటే అబ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ భిన్నమైనటువంటి క్షత్రుడు కావచ్చు వయసుడు కావచ్చు శూద్రుడు కావచ్చు ప్రశస్తుడైనటువంటి వాడు కాదు అందువల్ల నా బ్రాహ్మణ అబ్రాహ్మణ అనే శబ్దము అప్రాశస్థ్యం నందు వాడబడుతుంది మరియు చివరకు ఆరవది విరోధార్థం విరోధం నందు కూడా నకారం వాడబడుతుంది ఏ విధంగా ఇక్కడ గ్రంథకర్త స్వయంగా ఇచ్చాడు చివరి పెంక్తిలో చూడండి తస్మాత్ యథా ధర్మ విరుద్ధో అధర్మ భావరూప అన్నాడు ధర్మ విరుద్ధ అధర్మ నా ప్లస్ ధర్మ అధర్మ ధర్మమ కానిది అధర్మము అంటే ఇక్కడ ధర్మ విరోధి అధర్మము అని తెలుసుకోవాలి ధర్మం యొక్క అభావము అధర్మం కాదు ధర్మ విరోధి అధర్మము అని ఈ విధంగా నకరము విరోధి అర్థంలో ప్రయోగించబడింది అట్లే ఇక్కడ నా ప్లస్ జ్ఞానం అజ్ఞానం అని ఏదైతే నకరం నై ప్రయోగించబడిందో ఈ నయ అర్థం ఇక్కడ విరోధార్థంలో తెలుసుకోవాలి అంటే జ్ఞాన విరోధి అజ్ఞానము అని తెలుసుకోవాలి జ్ఞానము కలిగితే అజ్ఞానం నష్టమైపోతుంది పద్యఘాతక న్యాయం వలె ఏ విధంగా పిల్లి ఎలుకకు ఏ విధంగా విరోధం ఉంటుందో చీకటి వెలుతురులకు ఏ విధంగా విరోధం ఉంటుందో అట్లా జ్ఞానానికి అజ్ఞానానికి విరోధం ఉంటుంది అందుకని నా ప్లస్ జ్ఞానం అజ్ఞానం అంటే జ్ఞాన విరోధి ఎవరు అజ్ఞానము అని ఈ విధంగా అజ్ఞానాన్ని జ్ఞాన విరోధి అర్థంలో తెలుసుకోవాలి కాని జ్ఞానం యొక్క అభావం అజ్ఞానము అని కాదు అని ఈ విధంగా తార్కికులకు సమాధానం చెప్పుకుంటూ గ్రంథకర్త చెప్పాడు ఉదాహరణ సహితంగా నా ధర్మ అధర్మ ధర్మ విరోధి అధర్మము అని ఏ విధంగా చెప్తామో అట్లా జ్ఞాన విరోధి అజ్ఞానము అని ఈ విధంగా చెప్పాలి తస్మాత్ యథా ధర్మ విరుద్ధో అధర్మో భావరూపో దుఃఖ కారణం ఏ విధంగా ధర్మ విరోధి అధర్మం అధర్మం అంటే పాపం ఏ విధంగా పుణ్యానికి విరోధి పాపము ఆ పాపము దేనికి కారణం దుఃఖానికి కారణం అదా పాపస్య ఫలం దుఃఖం పుణ్యస్య ఫలం సుఖం కాబట్టి దుఃఖానికి హేతు ఉన్నందువలన పాపము లేదా అధర్మము అది ధర్మ విరోధి అని ఈ అర్థం చేయాలి ఏ విధంగా ధర్మ విరోధి అధర్మము అట్లా జ్ఞాన విరోధి అజ్ఞానము తానం అది భావరూపం దుఃఖ కారణం ధర్మ విరోధి అధర్మము ఏ విధంగా భావరూపము పాపము భావరూపమా అభావ రూపమా ఒకవేళ అభావ రూపం అంటే మరి దుఃఖాన్ని ఎట్లా కలిగిస్తుంది అభావము దుఃఖాన్ని కలిగించది కదా గత సజ్జాయత అసత్తు నుంచి సత్తు ఎట్లా పుడుతుంది అభావం నుంచి భావం ఎట్లా పుడుతుంది దుఃఖము అందువల్ల అధర్మము లేదా పాపము అది అభావ రూపం కాదు భావరూపమై ఉండి దుఃఖానికి ఏ విధంగా కారణమైందో అట్లా ఈ అజ్ఞానము కూడా జ్ఞానానికి విరోధి అయి ఉండి భావరూపమయ్యి ఈ జన్మమరణ రూప దుఃఖానికి హేతు అవుతుంది అజ్ఞానము అందువల్ల ఈ అజ్ఞానము భావరూపమే కానీ అభావ రూపం అని ఈ విధంగా అజ్ఞానాన్ని భావరూపకంగా సిద్ధి చేయడం అయింది ఈ విధంగా సమాధానం చెప్పి ఇక దానికి లక్షణము ప్రమాణం కూడా చెప్పాలి కదా అనంటూ చెప్తున్నాడు మూలంలోనైతే చెప్పాడు అజ్ఞానం త్రిగుణాత్మకం సదశబ్దం అనిర్వచనీయం అనాది భావరూపం జ్ఞాన నివర్త్యం అనంటూ పూర్వాచారులు చెప్పినటువంటి లక్షణాన్ని చిత్సూకాచారులు చిత్సూకిలో తత్వ ప్రదీపిక అనేటువంటి గ్రంథంలో చిత్సకాచార్యులు కూడా చెప్పాడు ఇదే లక్షణాన్ని అనాది భావరూపం యత్ విజ్ఞాన విలీయతే తద జ్ఞానమితి ప్రాజ్ఞా లక్షణం సంప్రత్యక్షే అని అంటూ చిత్సకాచారులు ఒకటో పరిచ్ఛేదము తొమ్మిదో శ్లోకంలో చెప్తాడు అనాది భావరూపము మరియు జ్ఞానం చేత విలీనమవుతుంది అంటే నష్టమవుతుంది మరి అనిర్వచనీయం కూడా ఉంది అని అంటూ దాని యొక్క లక్షణం చేసినాడు సంక్షేప శారీరకము అనేటువంటి గ్రంథంలో ఒకటి డాష్ శ్లోకంలో సంక్షేప శారీరకారులు శ్రీ సర్వజ్ఞాత్మ మునిందుల వారు చెప్తూ ఉన్నారు సంక్షేప శారీరకము ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రంథం పూర్వమీమాంసా శాస్త్రము జైమిని ఆచార్యులు రచించారు దానికి సాభర స్వామి భాష్యం రాశారు దానిపైన కుమారుల భట్టు వార్తకాలు కూడా రాశారు అట్లే గౌతమ ముని న్యాయ సూత్రాలు రాశారు దానిపైన వాత్సాయన ఋషి భాష్యం రాశాడు దానిపైన ఉద్యోతకర్ వార్తలు రాశాడు ఆ వార్తల కూడా న్యాయవార్త తాత్పర్య టీకా అని అంటూ వాచస్పతి రాశారు ఈ విధంగా అనేక శాస్త్రాలకు వార్తలు ఉన్నాయి భాష్యము వార్తికాలు ఉన్నాయి ఆ విధంగా వేదాంత సూత్రాలకు అనగా శారీరక సూత్రాలు లేదా బ్రహ్మ సూత్రాలు ఏవైతే ఉన్నాయో మరి వీటికి కూడా భాష్యము వార్తకాలు ఉన్నాయా అని ఒకవేళ ఆకాంక్ష మనకు కలిగినట్లయితే శ్రీ సర్వాజ్ఞాత మునీంద్రుల వారు మనకు జ్ఞాపకం వస్తారు ఎందుకనంటే సర్వజ్ఞామునింద్రుల వారు రచించినటువంటి సంక్షేప శారీరకమే బ్రహ్మ సూత్ర భాష్యానికి వార్తబడుతుంది ఆ వార్తల పీన శ్రీ అగ్నిచిత్ పురుషోత్తమ మిశ్రా అనేటువంటి మహాత్ముడు సుబోధిని అనేటువంటి టీకా రాశారు రామతీర్థస్వామి అన్వయార్థ ప్రకాశిక అనేటువంటి టీకా రాశాడు మరి నృసింహాశ్రం వారు తత్వబోధిని అనేటువంటి రాశారు మరియు శ్రీ మధుసూదన సరస్వతి స్వాముల వారు సార సంగ్రహ అనేటువంటి టీకా రాశాడు మరియు శ్రీ రాఘవానంద అనేటువంటి మహాత్ముడు విద్యామృత పరిశుణి అనేటువంటి టీకా రాశాడు అట్లే విశ్వదేవుడు అనేటువంటి మహాత్ముడు సిద్ధాంత దీపం అనేటువంటి రాశాడు అంటే ఇంతమంది టీకాలు రాశారు కాబట్టి అది ఎంత గొప్ప క్రతమో చూడండి చాలా వరకు టీకాలు కూడా ఉపలబ్ధి ఉన్నాయి కాబట్టి వేదాంత సిద్ధాంతంలో ఉపనిషత్ సంప్రదాయంలో సర్వజ్ఞాత మునింద్రుల యొక్క చాలా ఉత్కృష్టమైనటువంటి స్థానం కాబట్టి సంక్షేప శారీరకము చాలా అద్భుతమైనటువంటి గ్రంథము అందులో శ్రీ సర్వజ్ఞాత మునింద్రుల వారు ఈ అజ్ఞానము భావ రూపమున్నది అని సిద్ధి చేస్తూ తాను పద్య రూపంలో చెప్తూ ఉన్నాడు జాడ్యం జగత్యనుగతం కలు భావ రూపం చపంగతం ఇది ప్రతిభాతి తద్వత్ జాడ్యం చౌ్యం ఇది వానుభవ ప్రసిద్ధం అజ్ఞానమాహురప వర్ గ పిధాన దక్ష ఈ శ్లోకానికి శ్రీ రామతీర్థుల వారు టీక రాస్తూ చెప్తూ ఉన్నారు జాడ్యం ఇది జగతి అంటే జగత్తునందు జగత్ అంటే మనం నేను తెలుసుకున్నాం కదా జగత్ అన్న ప్రపంచమన్నా దేహాన్ని తీసుకునే చెప్పాలి ఎందుకంటే దేహం కూడా ప్రపంచాంతర్గతమే మరి దేహానికే ప్రపంచమని కూడా చెప్పుకున్నాము కాబట్టి దేహ ఘటాదౌ అన్నాడు జగతి అంటే జగత్తునందు అంటే దేహ ఘటాదౌ దేహము మరియు ఘటపటాది పదార్థాలు ఇవన్నీ కార్యం కదా అజ్ఞాన కార్యే అనుగతం అనుభూయమానం కలు జాడ్యం భావ రూపం ఇది ప్రతిభాతి దేహము కూడా జాడ్యం అంటే జడం మరి ఘటపటాదులు కూడా జడమున్నాయి ఆ జడ రూపంలో ప్రతిభా సమానం ఎవరు అయ్యా అని అంటే అజ్ఞానమే తథా పుంగతం మౌధ్యంచే పురుషులలో కూడా ప్రతిభానం అవుతున్నది ఏ విధంగా మౌధ్య రూపం చేత మోహ రూపం చేత మోహవైచిత్ర్య జీవుడు మోహితుడయ్యి నేను దేహము నేను కర్తను నేను భోక్తను నేను సుఖిని నేను దుఃఖిని నేను ఫలానా బ్రహ్మచారిని లేదా ఆశ్రమం సన్యాసాశ్రమాన్ని పురస్కరించుకొని అహం సన్యాసి అహం గృహస్థ అహం వానప్రస్థ అని ఈ విధంగా శరీరము శరీర ధర్మాలను తన ఆరోపించుకొని అహం అహం అని ఈ విధంగా అంటున్నాడే ఇది భ్రాంతి రూపమా కాదా చెప్పండి కాబట్టి పురుషుల్లో కూడా అజ్ఞానము అహం అజ్ఞహ అని ఈ రీతి చేత కూడా పురుషులలో అజ్ఞానం భాషిస్తూ ఉన్నది బాహ్య ఘటపటాదుల జాడ్య రూపం చేత పురుషుల రూపం చేత ఈ అజ్ఞానము భావరూపముగా భాషిస్తూ ఉన్నది తాదృక్ భావరూపం ఇది ప్రతిభాతీతి యోజన జగతి ఆత్మని చ జగత్తునందు ఆత్మయందు దృశ్యమానం జాడ్యం మౌఢ్యం చనపడుతున్నటువంటి ఈ జాడ్యత మరియు మౌఢ్యత ఏదైతే ఉన్నదో ఇది కార్యత్వాత్ ఇది కార్యం ఉన్నందున స్వానురూప ఉపాదానం కల్పయతి ఈ కార్యానికి అనురూపమైనటువంటి కారణాన్ని కల్పన చేయవలసి వస్తుంది ఏమిటది అజ్ఞానం నహి చేతనం జడస్య ఉపాదానం భవతి కార్యమైనటువంటి ఈ జగత్ అంతటికి కూడా పరిణామి ఉపాదానం ఎవరని తెలుసుకున్నాం నిన్న అజ్ఞానం చేతనం కాదు ఎందుకంటే జడమునకు చేతనము ఉపాదనం కానేరదు ఉపాదానానికి సమాన సత్తలోనే కార్యముంటుంది ఏ విధంగా మృతిక వ్యవహారిక సత్తా ఘటం కూడా వ్యవహారిక సత్తా ఉపాదానానికి సమాన సత్తాలో కార్యం ఉంటుంది కానీ అయితే పారమార్థిక సత్త జగత్ అయితే వ్యవహారిక సత్త భిన్న సత్తలో ఉన్నాయి అందువల్ల ఇక్కడ అధిష్టాన విషమ సత్తాక కార్యాపత్తి వివర్త అని పూర్వం తెలుసుకున్నాం కదా మనం అందువల్ల చైతన్యము పారమార్థిక సత్త గలది జగత్తు వ్యవహారిక సత్త భిన్న సత్త అధిష్టానమైనటువంటి చైతన్యం యొక్క పారమార్థిక సత్త న్యూన సత్తా మరియు భిన్న సత్తా అనేటువంటి వ్యవహారిక సత్త ఈ ప్రపంచము చైతన్యం యొక్క పరిణామం కాదు మరేమనగా చైతన్యం యొక్క వివర్తము ఎందుకు నహి చేతనం జడస్ ఉపాదానం భవతి చేతనము జడమునకు ఉపాదానం నభవతి ఉపాదాన కారణం కానేరదు అధిష్టానం అవుతుంది వివర్తో ఉపాదానం అవుతుంది కానీ పరిణామి ఉపాదానం కానేరదు అందువల్ల ఈ జడ జగత్తుకు పరిణామి ఉపాదాన కారణం చేతనం కాదు కదా అందువల్ల మరి పరిశేషంగా ఎవరున్నారు అజ్ఞానం అని కల్పన చేయవలసి వస్తుంది పరిశేష పరిశేషం చేత అచేతనం ఉపాదానం సద్ అజ్ఞానం సిద్ధ్యతి పరిశేషన్ న్యాయం చేత ఎందుకంటే జగత్తుకు కారణము అజ్ఞానము లేదా చేతనము ఈ రెండే ఉన్నాయి ఇక్కడ ఈ రెండిట్లో ఏదో ఒకటి పరిణామం ఉంటుంది ఇక అవశిష్టంగా మిగిలింది వివరతోపాదనం ఉంటుంది ఇక్కడ చేతనం అయితే వివరతోపాదనం ఉన్నది కాబట్టి పరిశేషన్ చేత ఇక మిగిలింది పరిణామ ఉపాదాన కారణం అజ్ఞానమే అని సిద్ధిస్తుంది తస్వచ అభావ రూపత్వే ఆ అజ్ఞానం ఒకవేళ అభావ రూపమైన ఎడలా కార్యోత్పాదనత్వ అసంభవా కార్యాన్ని అంటే సమానసత్తాక కార్యాపత్తి ఏదైతే మనకు జడము జగత్తు కనపడుతుందో ఇది ఉత్పన్నమౌట సంభవించదు అభావము నుంచి భావం ఉత్పన్నం కాదు కదా అందువల్ల అభావము ఉపాదాన కారణం కానేరదు భావరూపం అయితేనే ఉపాదాన కారణం యోగ్యం ఉంటుంది అభావమేన ఏడల అది ఉత్పాదనం కాజాలదు అందుకని తసేచ అభావ రూపత్వే ఆ అజ్ఞానం ఒకవేళ అభావ రూపం ఉన్నట్లయితే కార్యోత్పాదనత్వ అసంభవా కార్యాన్ని ఉత్పన్నం చేయుట అసంభవం అవుతుంది అభావము భావాన్ని ఉత్పన్నం చేయజాలదు కదా అందువల్ల అజ్ఞానం అభావం అయితే భావరూప కార్యాన్ని ఉత్పన్నం చేయుటకు సమర్థం కాజాలదు భావరూపమేవ తజ్ఞానం ఉన్నీయతే అందువల్ల ఈ అజ్ఞానము భావరూపమే ఉంది అని ఈ విధంగా తేల్చబడింది